జల చరగభూ సుర రూప జల చరగభూ కమల్ల నేత్ర సుందర సుమాత్రమేత్రందర సుమాత్రియత్ర సమస్తలోకసూత్ర నిఖిల పవనా నిర్మల జీవన సర్వే శురవంది విశ్వ పన్న కయనాటి రాద్రితిగన మండల సుందరా మంజుల మురళీ మనోహరా నీలిగనమండల సుందర మంజుల మురళీ మనోహరా వేదాంత విజ్ఞానస్వేశ్వర జల్లచర మృగభూసురూపా మన జీవితం మీద కొంతవరకు మనకు స్వేచ్ఛాధికారాలున్నాయి మన బ్రతుకుపై కొంతవరకు మనకు పట్టుంది ఆ పట్టు ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు అన్ని పట్టుబడ్డట్టే ఉంటాయి కానీ పట్టు జారింది అంటే ఆ తరువాత అంత నిస్సహాయతే అసక్తతే చాలా విషయాల్లో ఈ ప్రపంచంలో మనం పట్టులేని వాళ్ళం పట్టు సాధించలేని వాళ్ళం గాలివాన రాకుండా ఆపగలమా భూకంపాన్ని మనం నిరోధించగలమా ముసలితనం అనేటువంటిది రాకుండా మనం దానికి అడ్డు తగలగలమా అట్లాగే మృత్యువుని చావుని నిరోధించగలమా ఇవన్నీ మనకు సాధ్యం కాదు పోయే వాటిని ఆపడం ఎలా మనకు సాధ్యం కాదో ఉన్న వాటిని పోగొట్టుకోవడం కూడా ఒక్కొక్కసారి మనకు తరం కాదు కానీ మనం అనుకున్నట్లుగా అన్ని జరుగుతున్నంత వరకు అంతా నా వైభవమేనంటూ తెగూగిపోతాం కానీ పరిస్థితులు తారుమారు భూమి ఆకాశాలు ఒకటైనట్లుగా భీతి చెందుతూ ఉంటాం భయపడిపోతూ ఉంటాం ఈ ప్రపంచంలో జరగవలసినవి జరుగుతాయి జరగకూడనవే జరగవు ఈ ధర్మాల రూపంలో పరమాత్మే ఉన్నాడు ఆ పరమేశ్వరుణ్ణి గుర్తించి ధ్యానించి అలజడి లేకుండా జీవితాన్ని కొనసాగిస్తూ పోవాలి మనం పరిమితులమే కావచ్చు ఈ ప్రపంచంలో కాని పరమాత్మ సర్వశక్తి సంపన్నుడు అందుకే ఆయన ఈశ్వరుడు ఈశ్వర ఈశ్వరో విక్రమీ విక్రమ క్రమ అనుధర్షతిరాత్మవాన్మత్త ఈశ్వర సర్వశక్తి సంపన్నుడు గనక పరమాత్మ ఈశ్వరుడు అని కీర్తింపబడుతూ ఉండాడు మనం అల్పశక్తిమంతులం పరమాత్మ సర్వశక్తి మంతుడు అంటే మనలో జ్ఞానశక్తి ఉంది కానీ పరిమితంగా ఉంది పూర్ణంగా లేదు మనకు తెలియని విషయాలు ఎన్నో ఈ ప్రపంచంలో తెలిసినవి కూడాను అంతంత మాత్రం ఇక మన జ్ఞానశక్తి ఏమాత్రం ఈ ప్రపంచంలో ఒకవేళ మనకి తెలిసిన వాటిల్లో కూడాను తెలియని భాగమే ఎక్కువ ఎట్లాగైతే జ్ఞానశక్తి మనకు ఉండి పరిమితంగా ఉందో అట్లాగే మనలో క్రియాశక్తి కూడా ఉంది కానీ అది కూడా పరిమితంగా ఉంది కనుక జ్ఞానశక్తిలో మనం పరిమితంగా ఉన్నాం క్రియాశక్తిలో కూడా మనం పరిమితంగా ఉన్నాం కాబట్టి దేహానికి ఒక బరువును మోయడానికి ఏ విధంగా అయితే శక్తి ఉంటుందో ఆ తర్వాత దానికి మించి ఎలాగైతే మొయ్యలేదో అట్లాగే ఈ ప్రపంచంలో మనం ఆచరించేటువంటి కార్యకలాపాలలో కూడాను ఈ పరిమితాలు అనేటువంటివి ఉన్నాయి కనుక మనకు శక్తి ఉన్నది జ్ఞానశక్తి ఉన్నది క్రియాశక్తి ఉన్నది కానీ ఇవి పరిమితంగా ఉన్నాయి కానీ పరమాత్మ మాత్రం అలాంటి వాడు కాడు ఆయన యొక్క అన్నంత శక్తి అనేటువంటి సాగరములో మనలో ఉండేటువంటి ఈ జ్ఞానశక్తి పరిమితంగా తెరిచేటువంటి జ్ఞానశక్తి ఇచ్చాశక్తి క్రియాశక్తి ఇవన్నీ కూడా లేచి పడేటువంటి మనకు తెలుస్తూ ఉన్నాయి కనుక పరమాత్మ మహాశక్తివంతుడు అంతేకాదు అనంత శక్తివంతుడు కనుక ఆయన అనంత ఉండడమే కాకుండా సర్వశక్తిమత్వం ఆయనకు ఉండడమే కాకుండా ఆ శక్తిని ఉపయోగించేటువంటి పరాక్రమం కూడా ఆయనకుంది ఈ కారణం చేత ఈశ్వరుడు విక్రముడై తెలుస్తూ ఉన్నాడు విక్రమీ విక్రమ శౌర్యం తోగాత్ విక్రమి విక్రమ అంటే శౌర్యం శౌర్యం గలవాడు గనక పరమాత్మ విక్రముడు సింహం కూడా శౌర్యం గలది అందుకే అది మృగరాజు కాని ఇంత శౌర్యం కలిగినటువంటి సింహం వృద్ధాప్యం సమీపించినప్పుడు శక్తిహీనమై గోచరిస్తూ ఉంటుంది అటువంటి సమయంలో నక్క కూడా సింహాన్ని గేలి చేస్తుంది అప్పుడు సింహము యొక్క శక్తి అంతా ఏమైంది అట్లాగే ఈ ప్రపంచంలో పదవుల్లో ఉండేటువంటి వాళ్ళు కూడాను చాలా శౌర్యంతో గోచరిస్తూ ఉంటారు ఈ ప్రపంచంలో చాలా వైభవంగా తెలుస్తూ ఉంటారు పదవులు ఊడితే చాలు పలుకు బంగారం అవుతుంది అప్పుడు ఇంతవరకు ఉన్నటువంటి శౌర్యం వాళ్ల ప్రతాపం అంతా ఎక్కడికి పోయినట్లు కాబట్టి కొంతమంది ధనంతో కొంతమంది జనంతో చాలా వైభవపేతంగా యశస్సుతో శౌర్యంతో ఈ ప్రపంచంలో కనిపిస్తూ ఉంటారు ఎంతవరకు ఆ ధనమున్నంత వరకు జనమున్నంత ఇవన్నీ ఎప్పుడైతే తారుమారు వైభవాలన్నీ పారిపోతూ ఉంటాయి శౌర్యమంతా పారిపోతూ ఉంటుంది కానీ పరమాత్మ యొక్క పరాక్రమం అలాంటిది కాదు శౌర్యం అలాంటిది కాదు ఎందుకని మరొక దాని మీద ఆధారపడి ఉండేది కాకుండా ఆయన సర్వశక్తి సంపన్నుడు గనక ఎప్పుడు శౌర్యంగా ఉంటాడు శౌర్యంతో ఉంటాడు పరాక్రమంతో ఉంటాడు కనుక ఆయన విక్రముడు ఆయన యొక్క శస్త్రం అస్త్రం ఏదైతే ఉందో అది కూడా పరాక్రమంగా ఉంటుంది అది ధనుస్సు ఈ ధనుస్సును ధరించి చేత పరమాత్మ విక్రముడుగా తెలుస్తూ ఉండేటువంటి పరమాత్మ తన పరాక్రమాన్ని వ్యక్తం చేయడానికి ధనుస్సును ధరించి ఉండడం చేత ఆయన ధన్వి అని కీర్తింపబడ్డాడు ధన్వి ధన్వి ధను రశాస్తి ధన్వి ఇది ధనుస్సును ధరించునడం చేత పరమాత్మ ధన్వి అని కీర్తింపబడ్డాడు రామావతారంలో పరమాత్మ ధనుర్ధారి అందుకని ఆయన్ని ధనుష్పాణి అని మనం పిలుస్తూ ఉంటాం రామశస్త్రభృతామహం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ శస్త్రభతాం శస్త్రాలు ధరించున్నటువంటి వారిలో అహం రామహ నేను రాముణ్ణి అన్నాడు కనుక శ్రీరామచంద్రుడు సాక్షాత్ పరమాత్మ యొక్క స్వరూపం గనక రామశస్త్ర బృతామహం అని శ్రీకృష్ణ పరమాత్మ అయితే ఇక్కడ మనకు సందేహం రావచ్చు రామహ అంటే పరశురాముడు ఉన్నాడు బలరాముడు ఉన్నాడు ఎందుకంటే వీళ్ళు కూడా అస్త్రశస్త్రాలు ధరించారు అంతేకాదు వీళ్ళు ఇరువురు కూడా భగవంతుని యొక్క అవుతారు కాబట్టి రామశస్త్ర మృతామహం అంటే రాముడనే ఎందుకు అనుకోవాలి పరశురాముడు అని అనుకోవచ్చు కదా బలరాముడు అని అనుకోవచ్చు కదా అంటారు అందుకని ఈ యొక్క సందేహాన్ని కూడా నివృత్తి చేస్తూ శంకరాచార్య స్వామి భాష్యంలో దశరథి అని పదప్రయోగం చేశారు అంటే దశరని కుమారుడైనటువంటి రాముడు అని అర్థం కనుక ధనుష్పాణి కోదండపాణి ఈ యొక్క ధనుసును ధరించునడం చేత రాముడు కోదండధారి అందుకే ఆయన ధన్వి అయితే పరమాత్మ రాముడుగా అవతరించినప్పుడు దేని కొరకు ధర్మ సంస్థాపన కొరకు ధర్మాన్ని రక్షించేందుకు సాధువుల్ని రక్షించేందుకు దుష్టుల్ని శిక్షించేందుకు పరమాత్మ అవతరించాడు కనుక ఎవరెవరు సాధువులో తనకు తెలుసు ఏది ధర్మమో తనకు తెలుసు ఎవరు దుష్టులో తనకు తెలుసు ఈ నియామకం కూడా పరమాత్మ మీద ఆధారపడి ఉంది అందుకనే ఆయన శస్త్రాలు ధరించి ఉండడమే కాకుండా కోదండపాణి కోదండాన్ని ధరించి ఉన్నాడు ఎప్పుడు సర్వకాల సర్వావస్థలయ్యందు కూడాను కనుక రాముడు ధనుస్సు లేకుండా కనిపించడం మనం ఎప్పుడు చూడం రాముడు యొక్క బొమ్మ మీరు చూసినా మీకు అర్థమవుతుంది ధనుర్బాణాలతోనే గోచరిస్తూ ఉంటాడు ఎందుకని ఇది దుష్ట శిక్షణకి శిష్ట రక్షణకు గనక మనలో కూడా ఏ దుర్గుణాలైతే ఉన్నాయో వాటిని నశింప చేసుకోవడానికి ఏ సుగుణాలను అయితే మనం పెంపొందించుకుంటూ ఉండాలం ఈ విషయంలో సదా రాముడు ఎట్లాగైతే కోదండపాణిగా మనం కూడా ఆ విధంగా ఉండాలి అని అర్థం కనుక ధర్మ ధర్మరక్షణకే శ్రీరాముడు ధనుర్ధారిగా శోభిస్తూ ఉన్నాడు కనుక ఆయన ధనస్సును ధరించింది ధర్మాన్ని రక్షించడం కొరకే కాబట్టి రాముడు అడవుల్లో ఉండినా అయోధ్యలో ఉండినా భోగభాగ్యాల మధ్య ఉండినా కష్టాల్లో కుమిలిపోతూ ఉండినా కూడాను ధర్మాన్ని ఎప్పుడూ వదల్లేదు కోదండాన్ని ఎట్లాగైతే వదల్లేదో ధనుర్బాణాన్ని ఎట్లాగైతే విడిచిపెట్టలేదో అలాగే ధర్మాన్ని కూడా రాముడు ఎప్పుడూ దూరంగా ఉంచలేదు దీన్ని సంవేష్టిత విస్తయము అని అంటారు శాస్త్రంలో అంటే ఒక గుడ్డని సంవేష్టిత విస్తయ అంటే ఒక గుడ్డు ఉందనుకోండి దాన్ని మడతబెట్టినా లేదు దాన్ని విప్పిన పరిచినా ఆరేసినా అది గుడ్డే కాబట్టి మడతబెట్టినప్పుడు అది వస్త్రమే ఆరవేసినప్పుడు అది వస్త్రమే పరిచినా అది వస్త్రమే కాబట్టి ఇలా జరుగుతూ ఉండినా అది ఎట్లాగైతే వస్త్రంగా ఆ వస్తువు ఆ వస్తువుగానే ఉందో మరొక వస్తువు కావడం లేదో కాబట్టి రాముడు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉండినా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఉండినా ధర్మాన్ని మాత్రం ఎప్పుడు విడవకుండా ఉండేటువంటి రాముడు కనుక అటువంటి రాముణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తూ రామో విగ్రహవాన్ ధర్మ ధర్మస్వరూపుడు రాముణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో ధర్మ జీవిస్తూ ఉంటారు కనుకని రామభక్తిలో చెరించి ధరించిన భక్తాగ్రగణ్యుడైనటువంటి భద్రాచల రామదాసు శ్రీరామచంద్రుని యొక్క చరణ కమలాలని ఆశ్రయించడమే కాకుండా ఆ చరణ కమల వైభవం మీద తనకు ఉండేటువంటి అకుంఠితమైనటువంటి భక్తిని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఒక అద్భుతమైనటువంటి కీర్తనను గానం చేస్తారు mole <Shranamolay> namiti nee divya charana mole namiti charana mole namiti nee divya charana mole namiti nama charana mole namiti nee divya charana mole namiti ర కటి వరభద్రా వరదా مولے ننمیدی میذیا چرن مولے ننمیدی راما چرن مولے ننمیدی میذیا چرن مولے ننمیدی charanamu charanamu charanamuni divya charanamulle nammithi nidivya charanamulle nammithi rama charanamulle nammithi nidivya charanamulle nammithi रमनी नेनु पट्टीति पट्टीति पट्टीति नी दिव्य चरण मुले नम्नीति గుగన్న మేలు భద్రాచల రామ రామ రామ దాడ దాసుడ దాసు చరణములే నమ్మి నీ ది చరణములే నమ్మి రామా చరణములే నమ్మి నీదివ్య చరణములే నమ్మి రామా చరణములే నమ్మి ఎవరైతే శ్రీరాముని యొక్క దివ్య చరణ కమలాలని ఆశ్రయించి పరిపూర్ణమైనటువంటి భక్తితో సేవిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళని రాముడు అనుగ్రహిస్తాడు కృపచూపి రక్షిస్తాడు వాళ్ళని ఈ విధంగా భక్తులందరూ కూడా రామభక్తిలో తరించిపోయారు అయితే మనం చేసేటువంటి భక్తి దీనికి ఫలం ఇవ్వడం ఇదంతా భగవంతునికి సాధ్యం రాముడికి ఎలా సాధ్యం అనుకోవచ్చు ఆయనకి సమస్తం తెలుసు ఎవరెవరు ఏ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తు ఉండారో వాళ్ళకి ఏ విధమైనటువంటి కర్మ ఫలాలు ఇవాలో? ఏ కర్మకు ఏ ఫలం ఇవ్వాలో ఎప్పుడు ఆచరించినటువంటి కర్మకు ఎప్పుడు ఇవ్వాలో ఇవన్నీ కూడా సమగ్రంగా సంపూర్ణంగా తెలిసినటువంటి వాడు పరమాత్మ ఇది సమయ జ్ఞానం అందుకని ఆయన మేధావి అని కీర్తింపబడుతూ ఉన్నాడు మేధావి సమస్త విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం సర్వజ్ఞానం సమస్త జ్ఞానం ఎవరికైతే ఉందో అటువంటి వాడు మేధావి అని అర్థం ఈ ప్రపంచంలో మనం ఉంటాం ఆ రంగంలో ఆయన మేధావండి ఈ రంగంలో ఈమె మేధావండి అని మనం చెబుతూ ఉంటాం ఆ రంగంలో మేధావి ఈ రంగంలో మేధావి అనంటే మరొక రంగంలో మేధావి కాదు శూన్యం అని అర్థం ఒకటి రెండు రంగాల్లో మేధావి అనంటే నాలుగైదు రంగాల్లో మేధావి అని మనం అనొచ్చు నాలుగైదు రంగాల్లో ఆ వ్యక్తి మేధావి అని అంటే ఆరు ఏడు రంగాల్లో ఆయన శూన్యము అని అర్థం కనుక ఈ ప్రపంచంలో ఒక రంగంలో మేధావిగా ఉన్నటువంటి వారు మరొక రంగంలో మేధావి కాకపోవచ్చు కొందరికి కొన్ని విషయాల్లో ప్రావీణ్యత ఉంటుంది ఒక విషయంలో మేధావిగా ఉండొచ్చు కొందరి రెండు విషయాల్లో కూడా ఉండొచ్చు ఒకరికి గాన కళా వైద్యుష్యం ఉంటుంది మరొకరికి శిల్పకళా నైపుణ్యం ఉంటుంది ఎవరికైతే ఈ రెండు సంపూర్ణంగా ఉన్నాయో అటువంటి వ్యక్తులు ఈ రెండింటి ఏక కాలంలో వ్యక్తం చేయలేరు ఎవరికైతే గాన కళా ఉందో ఆ గాన కళా వైదుష్యాన్ని సంపూర్ణంగా వ్యక్తం చేసేటువంటి సమయంలో శిల్పకళా చాతుర్యాన్ని నైపుణ్యాన్ని పూర్ణంగా వ్యక్తం చేయలేరు ఇది వ్యక్తమైనప్పుడు అది వ్యక్తం కాదు అది వ్యక్తమైతే ఇది వ్యక్తం కాదు కాబట్టి వాళ్లకు పూర్ణమైనటువంటి గానకళా వైదూష్యం ఉండినా అట్లాగే చిత్రకళా నైపుణ్యం ఉండినా ఆ చిత్రకారుడు ఆ గాయకుడు ఒకడేగా ఉండినా కూడాను ఒకే సమయంలో రెండింటి వ్యక్తం చేయలేరు కానీ పరమాత్మ ఆ విషయంలో భిన్నంగా ఉన్నాడు కనుక వీళ్లు మేధావి అని అనిపించుకుంటుండేనా ఉండేటువంటి రెండు కాలంలో ఏక కాలంలో వ్యక్తం చేయలేరు గనక మేధావి పదానికి సరిపోరు కానీ పరమాత్మ అట్లా కాదు ఆయనకి సమస్తానికి సంబంధించినటువంటి జ్ఞానం ఏక కాలంలో ఉంది అంతేకాదు ఏక కాలంలో సమస్త విషయాలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో ఏవైతే జరుగుతున్నాయో వాటిని తాను తెలుసుకోవడమే కాకుండా నియమించడమే కాకుండా నడిపేటువంటి శక్తి తన శక్తిని వ్యక్తం చేసేటువంటి ప్రావీణ్యత ఇవన్నీ ఉన్నాయి గనక పరమాత్మ మేధావి అని కీర్తింపబడుతూ ఉండాడు మేధావి అంటే సమస్తమైనటువంటి విషయాలకు సంబంధించిన జ్ఞానం ఉండాలి ఇంకొక విధంగా చూస్తే జ్ఞానమంతా వేదంలో నిక్షిప్తం వేద జ్ఞానమే సంపూర్ణం కాని ఆ వేదం తన గర్భంలోనే ఉంది గనక ఆయన వేద గర్భుడు గనక వేద నారాయణుడు గనక పరమాత్మకి సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఉన్నది ఎందుకని ఆయన వేద నారాయణుడు మేధావి చిన్న సంశయ అన్నది భగవద్గీత అంటే సంశయ రహితుడు మేధావి ఏ విధమైనటువంటి సంశయాలు లేనిటువంటి వాడు అని అర్థం సంశయము ఉన్నదేంటి ఒక విషయంలో దానికి సంబంధించిన జ్ఞానం పూర్ణంగా లేదు అర్థం కనుక అజ్ఞానం ఉన్నప్పుడే సంశయం ఉంటుంది కాబట్టి ఈ ప్రపంచంలో ఎక్కడ ఎవరికి ఏ విధమైనటువంటి సంశయం జ్ఞానం పూర్ణంగా లేదు అని అర్థం కానీ ఈ ప్రపంచంలో అనేక రకమైనటువంటి పరిశోధనలు జరిగినా అనేక రంగాల్లో అనేకమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉండినా వాటికి సంబంధించిన జ్ఞానం మనం కలుగుతూ ఉండినా కూడా ఇంకా నిత్య నూతనంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి గనక జ్ఞానం పరిపూర్ణంగా లేదు అని అర్థం కనుక ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది కనుక కానీ పరమాత్మ ఆ విషయంలో సంశయ రహితుడు కనుకనే మేధావి చిన్న సంశయ కాబట్టి ఆయనకు ఉండేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది పూర్ణ రూపమైనటువంటి జ్ఞానం ఇటు పూర్ణ రూపమైనటువంటి పరమాత్మని ఎవరైతే ఈ పూర్ణ రూప జ్ఞానం కలిగి ఉండారో అటువంటి పూర్ణపురుషుని ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో ఆశ్రయిస్తూ ఉంటారో వాళ్లు కూడా పూర్ణ జ్ఞానవంతులై శోభిస్తారు పూర్ణ పురుషులై ఈ ప్రపంచంలో దివ్యంగా శోభిస్తారు ఇది విష్ణు సహస్రనామ వైభవం ఓం నమో భగవతే వాసుదేవాయ జ్ఞానికి అంతా బ్రహ్మమే ఉన్నదంతా బ్రహ్మమే కనిపించేదంతా బ్రహ్మమే బ్రహ్మం కన్నా అన్యంగా జ్ఞానికి మరొక వస్తువు ఈ ప్రపంచంలో కనిపించదు లేదు అందుకనే జ్ఞాని దేనిని వాంచడం మోక్షాన్ని కూడా కోరడం ఎందుకని బంధం ఉంటే కదా మోక్షం కావాలి బంధమే తెలియనటువంటి వ్యక్తికి మోక్షం అవసరమేము కానీ భక్తుని యొక్క పరిస్థితి వేరే భక్తుడు సాధకుడు కర్మయోగి జ్ఞానికి ప్రపంచం వేరుగా లేదు ఈ నామరూపాలు అతనికి మిథ్యా కాని భక్తుని పరిస్థితి వేరే భక్తునికి నామరూపాలే ప్రాణతుల్యాలు ఉశ్వాస నిశ్వాసం లాంటివి భక్తుని యొక్క నాలుక మీద భగవంతుని నామం కదులుతూ ఉంటుంది భక్తుని యొక్క హృదయంలో భగవంతుని యొక్క రూపమే సదా నిలిచి ఉంటుంది నాలుక మీద కదిలేటువంటి నామం వ్యక్తిని అమాంతం ఆంతర్యంలోకి తీసుకెళ్లి భగవంతుని యొక్క అసమాన సౌందర్యం ఏ దివ్య రూపం అయితే ప్రకాశిస్తూ ఉందో హృదయంలో దానిని చూపెడుతుంది ఏ దివ్య రూపాన్ని నేత్రాలు ప్రపంచంలో దర్శిస్తాయి ప్రతి రూపము భగవంతునిదే ప్రతి నామము భగవంతునిదే ఇది భక్తుని యొక్క దివ్యమైనటువంటి అనుభూతి ఆకాశం నీలివర్ణంతో గోచరిస్తూ ఉంటుంది ఈ ఆకాశాన్ని విలీనమైనటువంటి ఆకాశాన్ని పిల్లలు చూస్తారు పెద్దలు చూస్తారు చూచిన వాళ్ళందరూ ఆనందిస్తారు కానీ ఆకాశంలో నీలివర్ణం ఉంది అని భావించి పిల్లలు దానిని దర్శించి ఆనందిస్తారు కానీ ఆకాశంలో నీలివర్ణం లాంటిది ఏదీ లేదు అది కేవలం కనిపిస్తూ ఉంది అని దర్శించి భావించి పెద్దలు దర్శించి తృప్తి చెందుతూ ఉంటారు పరమాత్మ యొక్క దర్శనంలో భక్తులు జ్ఞానులు ఇలాగే ఉంటారు ఈ ప్రపంచం మిథ్య నామరూపాలతో తెలుస్తూ ఉంది అని ఈ సత్యాన్ని గ్రహించి జ్ఞానులు పరమాత్మనే దర్శిస్తూ ఉంటారు కాని ఈ నామరూపాలు ఏవైతే కనపడుతూ ఉన్నాయో ఈ రూపాలన్నీ కూడా పరమాత్మ యొక్క స్వరూపాలే అని భావించి భక్తులు పరమాత్మను దర్శిస్తూ ఉంటారు కనుక ఇద్దరు యొక్క అనుభూతి ఒకే విధంగా తెలుస్తూ ఉంది ఎందుకని ఇద్దరు పరమాత్మనే దర్శిస్తూ ఉండారు గనక ఈ విధమైనటువంటి దివ్యమైనటువంటి అనుభూతిని భక్తులు అనుభవిస్తూ భావోన్నతి చెంది ఒక దశలో జ్ఞానులుగా మారుతారు ఈ కారణం చేతనే రూపార్చన నామకీర్తన ఈ రెండు కూడాను పవిత్రమైనటువంటి సాధనలుగా మనకు తెలుస్తూ ఉన్నాయి ఈ పవిత్రమైనటువంటి సాధనల ద్వారా ఏ భగవంతుని అయితే మనం పొందుతూ ఉన్నామో ఆయన విక్రముడు విక్రమహ విక్రమ విచక్రమే జగత్విశ్వేనా విక్రమహ ఇది విక్రముడు అంటే ఒక్క పాదం చేత ప్రపంచాన్నంతా నింపినవాడు అని అర్థం అలాగే ఇంకొక అర్థం కూడా ఉంది మూడడుగుల చేత యావత్ ప్రపంచాన్ని విశ్వాన్ని కులిచినవాడు వాడు అని కూడా అర్థం ఆయనే వామన మూర్తి పాదోశ్చ విశ్వాభూతాన్ని ఈ ప్రపంచమంతా కూడాను ఈ విశ్వమంతా భగవంతుని యొక్క ఒక్క పాదమేనని పురుష సూక్తం కూడా నిర్ణయం చేసింది విక్రమహ అంటే మరొక అర్థం కూడా ఉంది వి అంటే గరుత్మంతుడని అర్థం క్రమహ అంటే చెరించువాడు విక్రమ అంటే గరుత్మంతునిపై నెక్కి సంచరిస్తూ ఉండేటువంటి మహావిష్ణువు విక్రమ అని కీర్తింపబడ్డాడు గరుత్మంతుడు వేద స్వరూపం పరమాత్మను దర్శించేందుకు వేదమే మనకు ప్రమాణమై ఉంది కాబట్టి వేద రూపంలో ఉండి ప్రమాణంగా తెలుస్తూ మన హృదయంలో జ్ఞాన రూపంలో ఎవడైతే భాషిస్తూ ఉన్నాడో అటువంటి పరమాత్మ విక్రమ అని తెలుస్తూ ఉన్నాడు కనుక సమస్తమైనటువంటి ఈ విశ్వానికి ఆధారమైనటువంటి తాను ప్రమాణంగా మనకు తెలుస్తూ వేదరూపంలో ఉన్నాడు గనక ఇలా చరిస్తూ ఇలా సంచరిస్తూ సమస్తంలో వ్యాపించి శోభించేటువంటి భగవానుడు నియమాన్ని ఎప్పుడు ఉల్లంఘించడు కనుక ఆయన కర్మలన్నీ నియమబద్ధంగా ఉంటాయి క్రమంగా ఉంటాయి సక్రమంగా ఉంటాయి అందుకని ఆయన క్రముడు అని పిలువబడ్డాడు సమస్తమైనటువంటి కర్మలు ఆయన చేత నడపడుతూ ఉన్నాయి వాటికి ఆధారమయ్యున్నాడు ఇవన్నీ క్రమబద్దంగా నియమబద్దంగా సాగుతూ ఉన్నాయి కనుక పరమాత్మ యొక్క కర్మలు నియమబద్దంగా ఉండడమే కాకుండా సక్రమంగా సాగడమే కాకుండా యావత్ ప్రపంచం నియమానుసారంగా క్రమంగా నడవడానికి తాను ఆధారమయ్యున్నాడు గనక పరమాత్మ క్రమహ అని కీర్తింపబడ్డాడు క్రాంతే విష్ణు ఈ యొక్క విశ్వం అంతా కూడాను పరమాత్మ యొక్క పాదమే గనక అంటే ఈ విశ్వంలో పరమాత్మ వ్యాప్తి చెంది ఉండడం వల్ల కాంతి విష్ణు కాబట్టి అడుగుబెట్టిన ప్రతి చోట విష్ణుమూర్తినే స్మరించాలి అని నిర్ణయం చేసింది శాస్త్రం దాని అర్థం ఏమిటంటే ప్రతి అడుగులో ప్రతి క్షణంలో దేశంతో కాలంతో సంబంధం లేకుండా పరమాత్మనే దర్శిస్తూ జీవించాలి అని దాని భావం ఎందుకని పరమాత్మనే జీవి దర్శించాలి ఎందుకని ఆయన్నే మనం స్మరిస్తూ ఉండాలి అంతకంటే ఉత్తముడు స్మరించడానికి మనకు లేడు గనక ఈ కారణం చేత ఇంతవరకు విక్రమ క్రమహ అని స్థుతింపబడినటువంటి పరమాత్మ ఇప్పుడు అనుత్తమ అని స్థవనీయుడవుతూ ఉన్నాడు అనుత్తమ అనుత్తమ అంటే తనకంటే ఉత్తముడు అధికుడు మరొకడు లేనందున పరమాత్మ అనుతమ అని స్తవనీయుడవుతూ ఉన్నాడు తనకంటే ఉత్తముడు లేడు అసలు తనకు సమానమైన లేడు ఇక ఉత్తముడు ఎలా వస్తాడు ఎందుకని సమానుడు లేడు ఉత్తముడు లేడు ఉండేందుకు అవకాశం లేదు కారణం భగవంతుడితో సమానుడు గనక మరొక భగవంతుడు గనుక ఉండేటట్లయితే ఇక లోక వ్యవహారాలే నడవడు ఉదాహరణకి ఆకులు పచ్చగా ఉండాలి అని ఒక భగవంతుడు నిర్ణయిస్తే ఆకులు నల్లగా ఉండాలి అని మరొక భగవంతుడు నిర్ణయిస్తాడు పూలు సుకుమారంగా మెత్తగా ఉండాలి అని ఒక భగవంతుడు నిర్ణయిస్తే పువ్వులు రాళ్లలాగా గట్టిగా ఉండాలి అట్లాగే రాళ్లు పువ్వులలాగా సున్నితంగా ఉండాలి అని మరొక భగవంతుడు నిర్ణయిస్తాడు ఇప్పుడు చెప్పండి ఇలా అయితే వ్యాపారం సాగేదెలా కనుక భగవంతుడు ఒక్కడు ఉండాలి గాని ఇద్దరు ఉండేందుకు అవకాశం లేదు పైగా భగవంతుడు అంటూ అనంతుడయి ఉండాలి భగవంతుడు ఎప్పుడైతే అనంతుడయి ఉన్నాడో రెండు అనంతాలు ఉండేందుకు అవకాశమే లేదు కనుక ఆయన అనుత్తమ అని స్థవనీయుడవుతూ ఉన్నాడు సమోస్య అని భగవద్గీత విశ్వరూప సందర్శన యోగంలో అర్జునుడు ప్రశ్నించాడు సమ నా అస్తి భగవానమైనటువంటి వాడే లేడు అభ్యతిక అన్యహ కుత సమానమైన వాడే లేనప్పుడు నీకన్నా అధికమైనటువంటి వాడు ఎలా వస్తాడు ఈ ప్రపంచంలో ఎలా ఉంటాడు మరొక భగవంతుడు అని అర్జునుని యొక్క ప్రశ్న ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న ఎందుకనంటే ఏ కో దేవ నారాయణ్వితీయోస్థి కచ్చిత్ ఏం వేద స విష్ణురేవ భాస్త్రం ఏ దివ నారాయణ నారాయణుడొక్కడే భగవంతుడు నా ద్వితీయ అస్తి కచ్చిత్ అంటే ఆయన కన్నా వేరుగా రెండవ వాడు మరొకడు అవకాశమే లేదు కనుక ఏం వేద స భవతి ఈ విధంగా ఎవరైతే ఉన్నది నారాయణుడే నారాయణ అన్యంగా రెండవ వస్తువు రెండవ భగవంతుడు లేడు అని తెలుసుకుంటూ ఉన్నాడో అటువంటి వాళ్ళు సహా విష్ణురేవ భవతి అతడు విష్ణువే అవుతూ ఉన్నాడు అని వేదం తెలియజేస్తూ కనుక విష్ణు స్వస్థలంగా నిజ ధామంగా భక్తులు భావిస్తూ ఉండారు ఆ పవిత్ర సదనాన్ని చేరడానికే వాళ్లు తపిస్తూ ఉండారు పరితపిస్తూ ఉండారు నిరంతరం కూడాను దానినే స్మరిస్తూ ఉండారు కీర్తిస్తూ కూడా ఉండారు మీరబ్బాయి కూడాను ఇలాగే గానం చేసింది తాను గిరిధర గోపాలను ఇల్లు చేరాలట ఈ ప్రయత్నంలో రాత్రింబవళు కూడాను కంటి మీద రెప్ప పడకుండా వీక్షిస్తూ ఉందట కృష్ణుడికి తనకు ఉండేటువంటి సంబంధం సనాతనమట పురాతనమట కృష్ణుడు లేకుండా తాను జీవించలేదట గిరి ధర కేర మిరి ధర కేర गिरिधर हमारो सांचो प्रीतम सांचो प्रीतम सांचो प्रीतम देखत रूप उल भाओ गिरिधर हमारो सांचो प्रीतम देखत रूप उल भाओ रही पड़े तब ही उठ जाओ रैन पड़े तब ही उठ जाओ बोरू भाईओ उठ जाओ मैं गिर के घर जाओ गिर के घर जाओ, जाओ घर जाऊ घर जाऊ घर, घर जाओ मैं गिर के घर जाऊ मैं गिरिधर के घर जाऊ जो पहिरा सो ही पहरो सोही पहिरों, सोही पहिरों, जो दे सोही खाओ जो पहई सोही पहही सो खाओ जहा बैठा वही तिथही बैठो जहा बैठा वही ही बैठो बेचैथो बिक जाऊ मैं गिर के घर जाऊ गिर के घर जाऊ घर जाऊं घर जाऊं घर जाऊ मैं गिर के घर जाऊ मैं गिर के घर जाऊँ పురాని పరా ప్రీతి పని ఉీతి పరాణి ఉన్న ఫా మే ప్రభు गिरिधर नागर गिरिधर नागर गिरिधर नागर मीरा के प्रभु गिरिधर नागर बार बार बल जाऊ मैं गिरिधर के घर जाऊ मैं गिरिधर के घर जाऊं గి ధర కీర మిరి ధర కీ మి ధర కీ మి ధర కీర ఈ విధంగా అనుత్తముడై శోభించేటువంటి పరమాత్మ సర్వశక్తిమంతుడై ఉన్నాడు మహాశక్తిమంతమైన వాళ్ళు కూడాను ఈ ప్రపంచంలో ఎవరూ ఆయన్ని ఎదిరించలేరు ఈ కారణం చేత అనుత్తముడైన కీర్తింపబడినటువంటి పరమాత్మ దురాధర్ష అని కూడా స్థవనీయుడవుతూ ఉన్నాడు దైత్యాది దర్శయ్యత ఇది దురాధర్ష కాబట్టి అసురులు ఎవరైతే ఉన్నారో రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్లు మహాశక్తివంతులు అయినప్పటికీ కూడాను వాళ్లు కూడా ఎదిరించిన శక్తి లేని వాళ్ళు అవుతూ ఉన్నారు గనక పరమాత్మ దురాధర్ష అని కీర్తింపబడుతూ ఉన్నాడు అంతేకాదు అసురుల్ని అంతం చేసిన కూడా తానే గనక హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులు రావణ కుంభకర్ణులు కంస శిశుపాలాది రాక్షస గణాన్ని సంహరించిన వాడు గనక పరమాత్మ దురాధర్షుడు అని కీర్తింపబడ్డాడు ఈ రాక్షస గణం రాక్షసులు అనేటువంటి వాళ్ళు చరిత్రకు పరిమితమైనటువంటి వాళ్ళు మాత్రం కానీ కారు ఏ ఒక కాలానికి పరిమితమైన వాళ్ళు కారు ఏ ఒక దేశానికి కూడా పరిమితమైనటువంటి వాళ్ళు కారు రాక్షసగణం ఎప్పుడూ ఉంటుంది ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది మనలో ఉండేటువంటి కామ క్రోధాది ఐరిషడ్ వర్గాలి రాక్షస గణం కాబట్టి పరమాత్మ ఏ విధంగా అయితే రాక్షసులను సంహరించాడో అలాగే పరమాత్మ యొక్క స్మరణ మన హృదయంలో కదులుతూ ఉంటే మనలో ఉండేటువంటి ఈ రాక్షస గుణాలు కామక్రోధ దర్శడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి నశించిపోతూ ఉంటాయి కనుక ఇలా అసురుల్ని అంతం చేసేవాడే కాకుండా పరమాత్మ ఎవరైతే ఉత్తములై ఉండారో భక్తులై ఉండారో వాళ్ళని రక్షించేవాడు కూడా తానే ఈ కారణం చేత దురాదర్శుడైనటువంటి పరమాత్మ కృతజ్ఞ అని స్థవనీయుడు అవుతూ ఉన్నాడు కృతజ్ఞహ పుణ్యాపుణ్యాత్మకం కర్మ కృత జానా కృతజ్ఞ ఇప్పుడు ప్రాణులు ఆచరించేటువంటి పుణ్య పాప కర్మలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా తెలుసుకొని వాటికి ఫలాలు ఇచ్చేటువంటి వాడు గనక పరమాత్మ కృతజ్ఞ అని కీర్తింపబడుతూ ఉండాడు అంతేకాదు పత్రపుష్పాదితం స్వల్పమే ప్రయశతాం మోక్షం దాతీతి పత్ర పత్రపుష్పాదులు మనం సమర్పించేటువంటి పత్రము పుష్పము ఏదైతే పరమాత్మకు ఉన్నవో ఇవి స్వల్పంగా అల్పంగా తెలుస్తూ ఉన్నప్పటికి కూడాను ఇటువంటి వాటిని గ్రహించి మనకు మోక్షాన్ని ప్రసాదించేవాడు తానై ఉండడం చేత కూడాను పరమాత్మ కృతజ్ఞ అని కీర్తింపబడుతూ ఉండేడు హే భగవాన్ నేను పుష్పాన్ని సమర్పిస్తూ ఉన్నా నీవు నన్ను అనుగ్రహించు అని పరమాత్మను మనం ప్రార్థిస్తూ ఉంటాం ఇక్కడ పుష్పం భగవంతునికి అవసరమా అది ఆయనకి లేదు కనుక ఇక్కడ పుష్పం సమర్పించడంలో ఇక్కడ సమర్పణలో భక్తి ప్రధానంగా ఉంది ఎప్పుడైతే మన కర్మలో ఈశ్వర భావన కలిగి ఉంటుందో అప్పుడు ఆ కర్మ భక్తి ప్రధానమై ఉంటుంది ఇటువంటి దారిని పరమాత్మ గ్రహించి మనను అనుగ్రహిస్తూ ఉంటాడు భగవాన్ ఈ పుష్పాన్ని గ్రహించు అని పరమాత్మకి ఇస్తూ ఉన్నాం అంటే నేను పుష్పాన్ని ఇస్తూ ఉన్నాను అనంటే ఈ పుష్పం నాకెక్కడిది సరే అది వేరే విషయం అలా ఉంచండి పరమాత్మకు నేను పుష్పం ఇస్తూ ఉన్నాను ఇచ్చిన తరువాత ఎవరిది ఆ పుష్పం పరమాత్మ కనుక ఇవ్వకముందు నాది అని నేను అనుకుంటే ఇచ్చిన తర్వాత పరమాత్మదిగా మారుతూ ఉంది కాబట్టి ఇప్పుడు ఆ పుష్పం పరమాత్మది ఆ పుష్పం పరమాత్మది అంటే పరమాత్మది కాలిది ఈ ప్రపంచంలో ఏముంది గనక పరమాత్మది కాని ఈ పుష్పం నాది ఆ వస్తువు నాది ఈ ఆస్తి నాది ఆ ఇల్లు నాది అనడం నేను చేసినటువంటి దోషం కనుక అన్ని పరమాత్మయే అయి ఉన్నప్పటికీ కూడాను నాది నాది అనేటువంటి అహంకారం వహంకారాన్ని చేత ఏ దోషాన్నైతే నేను చేశానో దానిని భగవాన్ ఇది నీదే ఇది నీదే అని సమర్పిస్తూ నా దోషాన్ని కడిగేసుకుంటూ ఉన్నా ప్రధానమైనటువంటి విషయం కనుక పరమాత్మకు సమర్పించడంలో భక్తి ప్రధానంగా ఉంది కనుక ఆయన కృతజ్ఞుడు ఈ రోజు మనం పూజ చేస్తూ ఉన్నాం రేపు ఆయన మనం అనుగ్రహించింది ఈ ఫలితాన్ని ఇస్తాడు అనే నమ్మకం ఏమిటి ఇది నమ్మకం కాదు నమ్మకానికి సంబంధించింది కాదు జ్ఞానం ఎందుకో తెలుసా ఇప్పుడు చేసేటువంటి కర్మకి భవిష్యత్తులో మనకు ఫలితం అందబోతూ ఉన్నది అనేటువంటి విషయం వేరే దాన్ని అలా పెట్టండి కానీ ఇప్పుడు మనం భగవంతుని ధ్యానిస్తూ ఉన్నామే కీర్తిస్తూ ఉన్నామే జపం చేస్తూ ఉన్నామే వీటన్నిటికి గతంలో మనం చేసినటువంటి పుణ్య కర్మలు ఉండడం ఆ పుణ్య కర్మ ఫల విశేషం చేత ఈ రోజు మనకి ఇవన్నీ లభ్యమవుతూ ఉన్నాయి ఈ రోజు నేను ప్రవచిస్తూ ఉన్నా మీరు ఆలకిస్తూ శ్రవణం చేస్తూ ఇలా ప్రవచించడం ఇలా శ్రవణం చేయడం ఇవన్నీ కూడాను ఊరికే మనకు లభ్యమయ్యేవి కావు గతంలో మనం చేసినటువంటి పుణ్య యొక్క విశేష ఫలం ఏదైతే ఉందో దాని ఇవన్నీ కూడా మనకు జరుగుతున్నాయి గతంలో మనం ఆచరించినటువంటి కర్మల యొక్క ఫలితం ఈ రోజు ఎట్లాగైతే అందుతుందో ఈ రోజు మనం ఆచరించినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని కూడా భవిష్యత్తులో మనం చూడబోతూ ఉంటాం కాబట్టి కర్మ ఫలాలను అందించేటువంటి వాడు తానే మనం చేసేటువంటి కర్మలకి ఆధారమైన వాడు కూడా తానే అందుకని ఇంతవరకు కృతజ్ఞాన్ని కీర్తింపబడినటువంటి కృతిహి అని కూడా స్థవనీయుడవుతూ ఉన్నాడు కృతిహి కృతి అంటే పురుష ప్రయత్నం క్రియలను కూడా కృతి అని అంటారు కాబట్టి ఇక్కడ ఏ పురుష ప్రయత్నం అయితే మనం చేస్తూ ఉన్నాము ఈ సమస్తమైనటువంటి విశ్వంలో ఏ విధమైనటువంటి క్రియలు నడుస్తూ ఉన్నాయో వీటన్నిటికి కూడా ఆధారమైనటువంటి వాడు తానే అయ్యడం పరమాత్మ కృతి అని స్థవనీయుడు అవుతూ ఉన్నాడు అయితే ఇదంతా ఆయనకి ఎలా సాధ్యము అనేటువంటి సందేహం మనకు రావచ్చు సాధ్యమే ఎందుకని ఆయన ఆత్మవంతుడు సచ్చిదానంద స్వరూపం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆత్మవాత ఇది స్వయమహిమిని తన వైభవంలో తాను ప్రకాశిస్తూ ఉండడం వల్ల పరమాత్మ ఆత్మవంతుడై శోభిస్తూ ఉన్నాడు సమస్తము తన మీద ఆధారపడి ఉంది తాను దేని మీద ఆధారపడి ఇదంతా కూడా తన వైభవము ఇదంతా కూడా తన కీర్తి అందుకని ఆయన ఆత్మవంతుడు అటువంటి మహిమాన్వితులైనటువంటి పరమాత్మని ఎవరైతే హృదయంలో దర్శిస్తూ ఉండారో స్మరిస్తూ ఉండారో కీర్తిస్తూ ఉండారో వీరు కూడాను ఆత్మానంద స్వరూపులై విరాజిల్లుతారు ఈ ప్రపంచంలో శోభిస్తారు ఆప్తగాములై శోభిస్తారు ఇది విష్ణు సహస్రనామ వైపం ఓం నమో భగవతే వాసుదేవాయ పరమాత్మ పూర్ణ రూపుడు పురుషోత్తముడు ఆయన వల్లనే ఈ విశ్వం విశ్వంగా తెలుస్తూ ఉంది ఆయన వల్లనే మన దేహేంద్రియ మనోబుద్ధులు చెలిస్తూ ఉన్నాయి మనలో చైతన్య ఆత్మ పరమాత్మయే కనుక మనలో చైతన్యం ఉండడం వల్ల అనేకమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం తెలుసుకునేవాడు ఉంటేనే ఏదైనా తెలియడం అంటూ జరుగుతుంది ఇదే జ్ఞానం కాబట్టి మనలో జ్ఞానం కలగడానికి ఆధారమైనటువంటి వాడు పరమాత్మ అంతేకాదు జ్ఞాన రూపంలో ఉండేవాడు కూడాను పరమాత్మే పరమాత్మ అన్యంగా ఈ ప్రపంచంలో ఏ వస్తువు లేదు కానీ పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని ఏదైతే వ్యక్తం చేస్తూ ఉందో అది భగవంతుని యొక్క విభూతి అలా చూచినప్పుడు భగవన నామం కూడా భగవన్ వైభవాన్ని ఏదైతే వ్యక్తం చేస్తూ ఉందో అది భగవంతుని యొక్క విభూతి అలా చూచినప్పుడు భగవన్ నామం కూడా భగవంతుని యొక్క విభూతి ఎందుకని భగవంతుని వ్యక్తం చేస్తూ ఉంది గనక ఇటువంటి పవిత్రమైనటువంటి భగవన్ నామం ఎవరికైతే లభిస్తుందో దీనిని కీర్తించేటువంటి పుణ్యం ఎవరికైతే తోడవుతుందో అటువంటి వారికి ఈ ప్రపంచంలో కొరతంటూ ఉండదు ఒక వ్యక్తి ఆకలితో బాధపడుతూ ఉండేటప్పుడు ఎలా ఉంటుంది అతను ఆవేదన చెందుతూ ఉంటాడు తృప్తి లేకుండా ఉంటాడు శక్తిహీనంగా నీరసంగా కనిపిస్తూ ఉంటాడు అటువంటి వ్యక్తికి అన్నం పెడితే చాలు అతను అన్నం తింటూ ఉంటే ముద్ద నోట్లోకి పోతూ ఉంటుంది ఒక్కొక్క ముద్ద తాను మింగుతూ ఉంటే నీరసం తగ్గుతూ ఉంటుంది శక్తి వస్తూ ఉంటుంది ఆవేదన తొలగిపోతూ ఉంటుంది తృప్తి కలుగుతూ ఉంటుంది సంతృప్తి ఏర్పడుతూ ఉంటుంది అలాగే ఎవరికైతే భగవన్నామం లభిస్తుందో అటువంటి వారికి కూడా ఈ ప్రపంచంలో అంతవరకు ఏ ఆవేదనలు అయితే ఉన్నాయో ఏ అశాంతి అయితే ఉందో ఏ అసంతృప్తి అయితే హృదయంలో గూడు ఇవన్నీ కూడా అదృశ్యమవుతూ ఉంటాయి కనుక ఆహారం తీసుకుంటూ ఉంటే నీరసం ఎట్లాగైతే పోతూ ఉందో అసక్తి ఎలా పోతూ ఉందో శక్తి ఎట్లా వస్తుందో సంతృప్తి కలుగుతూ ఉందో అట్లాగే భగవన్ నామం గనక చేస్తూ ఉంటే తద్వారా ఆవేదనలు అంతరించిపోతూ ఉంటాయి సంతృష్టి కలుగుతూ ఉంటుంది అంతేకాదు అశాంతి దూరమై శాంతి దగ్గరవుతూ ఉంటుంది ఇదంతా కూడా నామ వైభవం విష్ణు సహస్ర వైభవం ఈ కారణం చేతనే పరమాత్మ సురేష అని కీర్తింపబడుతూ ఉన్నాడు సురేష सुरेश विश्व प्रजा अह संवत्व्याण प्रत्यदर्शन सुराण देवा ईश्वरे देवत प्रभु गनक సురులకు ప్రభువు గనక పరమాత్మ సురేష అని స్థవనీయుడయ్యాడు సు అంటే సుఖము లేదా శుభమని కూడా అర్థం రు అంటే ఇచ్చేటువంటి వారు కనుక సురులు అంటే మనకు సుఖాన్ని శుభాన్ని ప్రసాదించేవాళ్లు అని అర్థం దేవతల్ని ఆరాధిస్తూ మనం యజ్ఞ యాగాది కర్మాల్ని చేస్తాం దేవతలు మనల్ని అనుగ్రహిస్తూ మనకు ఫలితాలను అందిస్తూ ఉంటారు కనుకనే వాళ్ళు సురులు అటువంటి సురులకు కూడాను ప్రభువు గనక పరమాత్మ సురేష అని కీర్తింపబడ్డాడు కేవలం సురులకే కాదు సర్వభూత కోటికి ఆశ్రయ స్థానం తానే ఈ కారణం చేత ఇంతవరకు సురేషాని కీర్తింపబడినటువంటి పరమాత్మ ఇప్పుడు శరణం అని కీర్తింపబడుతూ ఉన్నాడు శరణం శరణం ఆర్తానాం ఆర్తిహరణత్వాణం ఇది ఆర్తి అంటే దుఃఖం ఆర్తులు అంటే దుఃఖపడేటువంటి వాడు కనుక దుఃఖపడేటువంటి వారి యొక్క ఆర్తుల యొక్క దుఃఖాన్ని పోగొట్టేటువంటి వాడు తానై ఉండడం చేత పరమాత్మ శరణం అని కీర్తింపబడుతూ ఉన్నాడు కనుక ఎవరికి శరణం సర్వులకి శరణమే ఎందుకని దుఃఖము ఎవరికి వాంఛనీయం కాదు గనక దుఃఖము ఎవరికీ సుఖం కాదు గనక కాబట్టి సర్వజీవులకి పరమాత్మే శరణ్యమన్నాడు ఆశ్రయస్థానమై ఉన్నాడు ఈ ప్రపంచంలో మనం చాలా విషయాల్ని చాలా మంది వ్యక్తుల్ని ఆశ్రయించుకొని జీవిస్తూ ఉంటాం ఉదాహరణకి బిడ్డలు ఉన్నారనుకోండి తల్లిదండ్రులను ఆశ్రయించుకొని జీవిస్తూ ఉంటారు విద్యార్థి ఉపాధ్యాయుడిని ఆశ్రయించి ఉంటాడు ఉద్యోగి యజమానిని ఆశ్రయించి ఉంటాడు రాజకీయ నాయకులు ఓట్లకి సీట్లకి ప్రజలను ఆశ్రయిస్తారు అట్లాగే ప్రజలు అవసరాలు తీరేందుకు రాజకీయ నాయకులను ఆశ్రయిస్తూ ఉంటారు భార్యలు భర్తలను ఆశ్రయించి కొందరు భర్తలు భార్యలను కూడా ఆశ్రయించి కనుక ఈ విధంగా ఎవరినో ఒకరిని మనం ఆశ్రయించుంటాం కాని మై ఆసక్త పార్థా యోగం యుజ్యం మదాశ్రయ భగవద్గీతలో పరమాత్మ తెలియజేసినట్లుగా అర్జున నా మీదనే ఆసక్తి పెట్టుకుని నన్నే ఆశ్రయించి యోగాన్ని నువ్వు అనుష్ఠించని ఎందుకని అందరికీ ఆశ్రయస్థానం భగవంతుడ ఉన్నాడు సర్వులకు ఆయనే ఆశ్రయస్థానం కనుక ఎవరెవరినో ఆశ్రయించుకొని జీవిస్తూ ఉన్నావు అభిప్రాయం మనకు ఉండొచ్చేమో కానీ కాస్త వివేకం పెరిగితే మనిషిలో గనక విశక్షణ కనుక విస్తరించిందంటే అందరికీ ఆశ్రయస్థానం శరణం భగవంతుడే అనేటువంటి సత్యం ఎరుకపడుతూ ఉంటుంది నదీ ప్రవాహంలో ప్రతిక్షణం మార్పులే జీవితం కూడా అంతే మనం నదిలో దిగబోయే ముందు ఆ నదిని చూచామనుకోండి మన చూపు ఏ జలం పడిందో తీరా మనం కాలు తర్వాత మన కాలును స్పృశించేటువంటి జలం మాత్రం మనం చూచింది కాదు ఎందుకని ఆ నీరు ముందుకు పోయింది మరి వేరే నీరుందని అర్థం జీవితం కూడా అంతే ప్రతి క్షణము మార్పే జీవితంలో గొప్ప తీర్పు వారు రేపు ఉండరు నేడున్న పరిస్థితులు రేపు ఉండవు ఈ క్షణంలో లేనటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితి మరొక పది క్షణాల్లో వచ్చి జీవితాన్ని తారుమారు ఉంటుంది ఉండేవన్నీ కూడా ఊడిపోతూ ఉంటాయి కొన్ని కళ్ల ముందే ఉంటాయి చూసేటువంటి కళ్ళు చూడలేని స్థితి ఒకరోజు ఉంది నడిచేటువంటి కాళ్లు నడవలేనిటువంటి పరిస్థితి నాడు ఉంది ఇవన్నీ అనివార్యాలు జీవితంలో ఏదో గోరంత లాభాలను చూసుకుని పది అడుగుల పైకి ఎగురుతూ ఉన్నామే గాని కానీ కొండంత నష్టం వచ్చినప్పుడు వంద అడుగులు కుమిలిపోయేది కూడా మనమే ఇదంతా ఈ ప్రపంచంలో జరుగుతూ ఉంది కనుక ప్రారంధం దర్శకత్వం వహించేటువంటి ఈ జీవిత నాటకంలో ప్రతి క్షణము ఉద్వేగమే ప్రతి నిమిషము ఉత్కంఠయే అంత అనిశ్చితమే అంత అయోమయమే ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎవరిని ఆశ్రయించాలి ఈ ప్రపంచంలో మనం ఎవరిని ఆశ్రయించిన మునిగిపోయేవాడిని వాటేసుకొని తేలడానికి చేసేటువంటి ప్రయత్నమే అవుతుంది ఎందుకని అందరూ బాధలోనే కూరుకుపోయి ఉన్నారు గనక కనుక ఎవరిని ఆశ్రయిస్తే అగచాట్లు అశ్రువులు జీవితంలో కనిపించవో ఎవరి అండ దొరికితే దండగా అనుకునేటువంటి జీవితం కూడా దండిగా నిండుగా పండుతుందో అటువంటి ఏకైక శరణ్య మూర్తి పరమాత్మను మనం ఆశ్రయించాలి అప్పుడే జీవితంలో కొరతనేటువంటిది వెళితనేటువంటిది లేకుండా పోతుంది సోరణ నది కైవర్తక కేశవహ పాండవులు భయంకరమైనటువంటి యుద్ధ నదిని రణ నదిని సమర నదిని అవలీనగా దాటారు ఎలా దాటగలిగారు కారణం ఒక్కటే కైవర్తకహ నావ నడిపేటువంటి వాడు శ్రీకృష్ణుడు అయి ఉన్నాడు గనక ఈ సత్యాన్ని భగవద్గీత ధ్యాన శ్లోకాల్లో మనం చూచాం కనుక పాండవులు పరమాత్మను ఆశ్రయించి తరించిపోయారు పాండవులే కాదు మనం అందరం కూడా పరమాత్మని ఆశ్రయించాలి ఎందుకని తరించాలంటే అదే ఏకైక మార్గం అందుకని పరమాత్మ అందరికి కూడాను శరణం అయ్యున్నాడు శరణ్యమయ్యున్నాడు తానే జీవితంలో బ్రతుకులో చెరేగేటువంటి బాధల్ని మన శక్తి యుక్తులతో తొలగించుకోలేం ఉప్పినలాగా వచ్చిపడేటువంటి కష్టాల్ని కేవలం మన ప్రయత్నాల ద్వారా మనకు మనంగా తొలగించుకోలేం జీవితంలో ఎప్పుడు ఏ అవరోధాలు అడ్డుదగుతాయో ఏ ప్రతిబంధకాలు ఎదురు నిలుస్తాయో మన మనసుకు తెలియదు ఒకవేళ తెలిసినా కూడాను చాలా విషయాల్లో మనం చేయగలిగేదంటూ ఏది ఉండదు రోదిస్తే దుఃఖం పోదు ఏడిస్తే దుఃఖం పోదు మనం ఏడుస్తూ ఉంటే పోయింది తిరిగి వచ్చేందుకు అవకాశం లేదు ఇవన్నీ జీవితంలో అనివార్యాలు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా చంద్రుడు ఉదయిస్తేనే వెన్నెల వసంతం విరబూస్తేనే చెట్టు కళకళ పరమాత్మ యొక్క కృప ఆ అనంత కృపా మన మీద వర్షిస్తేనే మన జీవితంలో పూర్ణ కళ ఆనంద కళ పూర్ణానంద కళ వసంతం వీరబూసిన గాని చిగురించవు మూడు వసంతం వీరబూసిన గాని చిగురించవు మూడు తరువులు నీదయమాయన తాకిన గాని విరబోయవు మా బ్రతుకులు వసంతం వీరబోసిన గాని చిగురించవు మూడు తరువులు कुन निधि नीदे कादन को ली निधि मनि अडग को माकुनदि नीदे कादन को करुणानु माकु लेदन को करुणानु माकु लेदन को नीनु चेरे मम आप को వసంతం వీరభూసిన గాని చిగురించవు మూడు తరువులు పెరుగుచున్నది పుచ్చుకున్న బ్రతుకు రుణము క్షణ క్షణానికి తరుగుచున్నది తెచ్చుకున్న దారిబత్యము భత్యము ఎంత తీర్చినా అసలు కరగదు అమితమైన మిత్తి తరగదు మనసు యముడు వచ్చి జప్తు చేయుట తప్పదు వశాంతం విరూసినగాని చిగురించవు మూడు తరువులు Chepakane Pothu Undi Ranunnadhi Tane Rabothu Undi Unnadhi Chepakane Pothu Undi Ranunnadhi Tane Rabothu Undi Pohyindhi Aayu Vachyedhi Mruchyuu Pohyindhi Aayu Vachyedhi Mruchyuu వచ్చేది నిలవని మృత్యువు నిలవనికాయము చావుకుతాయము వసంతము విరబోసిన గాని చిగురించవు తరువులు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 వసంతం వీరబూసిన గాలి చిగురించవు మూడు తరువులు వసంతం వీరబూసిన గాని చిగురించవు మూడు తరువులు మీదయ పాకిన గాని విరబూయవు మా బ్రతుకులు వసంతరించవుతరు ఈ విధంగా సర్వ ప్రాణులకు ఏకైక శరణ్యమన్నటువంటి పరమాత్మ ఆనంద ప్రదాత కూడా తానే అయి ఉన్నాడు కాబట్టి శరణ్యము ఆనందాన్ని ప్రసాదించేవాడు కూడాను తానే ఎందుకని ఆయనే ఆనంద స్వరూపుడు గనక ఈ కారణం చేత పరమాత్మ శర్మ అని స్థవనీయుడవుతూ ఉన్నాడు శర్మ శర్మ పరమానంద రూపత్వాత్ శర్మ ఇది భగవంతుడు పరమానంద స్వరూపుడు గనక ఆయన శర్మ అని కీర్తింపబడుతూ ఉన్నాడు మనం అందరం కూడాను ఆనంద అన్వేషకులను ఈ ప్రపంచంలో ఆనందాన్ని అన్వేషిస్తూ ఉన్నాం అందరికీ ఆనందమే కావాలి అందరూ ఆనందం కోసం ప్రయత్నం చేస్తూ అయితే ఈ ఆనందం ఏమిటో అది ఎక్కడుందో మాత్రం అర్థం కావడం లేదు ఆనందమే ఏమిటో అర్థం కానప్పుడు అది ఎక్కడుందో తెలియనప్పుడు దానికోసం మనం ప్రయత్నం చేసినా ఒకవేళ ప్రయత్నం చేస్తే చేయొచ్చేమో గానీ మనం ప్రయత్నం ద్వారా పొందవలసింది ఏదైతే ఉంటుందో అది మాత్రం మనం ఊహించింది కాకపోవచ్చు ఎందుకని ఆనందం అంటేనే మనకు తెలియడం లేదు గనక కనుక ఈ ప్రపంచంలో ఆనందం కోసం ప్రయత్నం చేస్తూ కానీ ఆనందాన్ని పొందలేకపోతున్నావు కానీ కొన్ని కొన్ని పరిస్థితుల్లో నేను సుఖంగా ఉన్నాను నేను ఆనందంగా ఉన్నాను అని చాలా మంది అంటూ ఉంటారు మనం కూడా అని ఉంటాం అంటూ కూడా ఉంటాం ఇలా ఎవరైతే నేను సుఖంగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను అంటున్నారో వాళ్ళు మాత్రం ఒక్క క్షణం అలా నిలిచి అంతరిక్షణ చేసుకొని గనక ఆలోచిస్తే నిజం బయటపడిపోతుంది నేను ఈ క్షణాన్ని ఆనందంగా ఉన్నాను అనుకునేటువంటి వ్యక్తి నా ఆనందానికి కారణం ఏమిటి నేను ఇలా సుఖంగా ఉండడానికి కారణం ఏమిటి అనే ప్రశ్న గనక ఒక్కటి గనక వేసుకుంటే విషయం బయటపడిపోతుంది కనుక ఏ సుఖమైతే ఈ రోజు నాకున్నదని నేను అనుకుంటూ ఉన్నానో ఈ సుఖం ఇంకొక దాని మీద ఆధారపడి ఉంది పరిస్థితుల మీద ఆధారపడి ఉంది విషయం మీద ఆధారపడి ఉంది వ్యక్తుల మీద ఆధారపడి ఉంది అనేటువంటి విషయం మనకు నిర్ణయం అవుతుంది అంతేకాదు ఇది కాలంలో అదృశ్యమయ్యేటువంటి క్షణిక సుఖం అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది మనకు కాబట్టి ఏవైతే ఇష్టాలున్నాయో మనకు వీటినే సుఖాలు అని మనం భ్రమిస్తూ ఉన్నాం ఇది ప్రధానమైనటువంటి విషయం కనుక ఈ ఇష్టాలే సుఖాలనుకుంటూ ఉన్నాం గనక ఇలాంటి సుఖాలతోని మన హృదయ పాత్ర నిండుతూ ఉంది ఎండుతూ కూడా ఉంది కానీ ఇప్పుడు మనం చేయవలసింది అలా పాత్రని ఎండబెట్టుకోవడం నింపుకోవడం కాదు ఈ పాత్రని ఖాళీ చేయాలి దీన్ని శుద్ధంగా ఉంచుకోవాలి విశుద్ధంగా ఉంచాలి ప్రసన్నంగా ఉంచాలి అప్పుడు మనం గనక దాన్ని ప్రసన్నంగా విశుద్ధంగా ఉంచగలిగితే ఆ తరువాత దాన్ని నింపవలసినటువంటి పనే లేదు ఎందుకని అదే నిండి ఉంటుంది ఎలా పూర్ణానంద స్వరూపంగా పరమాత్మ స్వరూపంగా అది నిండి ఉంటుంది ఈ విధంగా తాను ఆనంద స్వరూపుడయిండి సర్వులకు కూడాను ఆనందాన్ని ప్రసాదించేవాడు తానే అయ్యుండడం చేత ఆనంద ప్రదాత కూడా తానే గనక పరమాత్మ శర్మ అని కీర్తింపబడ్డాడు ఈ విధమైనటువంటి ఆనందాన్ని సర్వజీవులకి తాను ఇస్తాడు ఎందుకని ఈ విశ్వానికి ఆధారమైనటువంటి వాడు తానే ఈ కారణం చేత పరమాత్మ శర్మ అని కీర్తింపబడినటువంటి పరమాత్మ విశ్వరేత అని స్థవనీయుడవుతూ ఉన్నాడు విశ్వరేత విశ్వశ కారణత్వాత్ విశ్వరేత ఇది ఈ విశ్వానికి తాను కారణమైనటం చేత పరమాత్మ విశ్వరేతహ అని స్థవనీయుడవుతూ ఉన్నాడు అంటే ఈ ప్రపంచానికి తాను కారణమై ఉన్నాడు అది కారణమై ఉన్నాడు అంతేకాదు తనకు మరొక కారణం లేకుండా ఉన్నాడు అన్ని తన మీద ఆధారపడి ఉన్నవే గానీ తను దేని మీద ఆధారపడి లేడు గనక తాను విశ్వరేతాహ కాబట్టి ఈ విశ్వానికి కారణమైనటువంటి పరమాత్మే ప్రజలందరి యొక్క పుట్టుక కూడాను తానే కారణమై ఉన్నాడు ఈ కారణం చేత విశ్వరేతాహ అని పరమాత్మ ప్రజాభవహ అని కీర్తింపబడుతూ ఉన్నాడు ప్రజాభవహ ప్రజాభవహ ప్రజల యొక్క పుట్టుకకు కారణమైనటువంటి వాడు తాను ఎతోవా ఇమాని భూతాన్ని జాయంతే ఎవరి నుండి అయితే ఈ సమస్తమైనటువంటి భూతజాలం కదిలిచ్చిందో అతడే పరమాత్మ అని తైత్తరియ శృతి కూడాను నిర్ణయం చేసింది కనుక పరమాత్మ నుండి సమస్తమైనటువంటి జీవులు పుట్టడం జరిగింది ఈ ప్రజలందరూ కూడాను సర్వ జీవులన్నీ కూడా ఆయన నుంచే కదిలి వచ్చాయి సముద్రం నుండి అలలు వచ్చాయో అట్లాగే పరమాత్మ నుండి వచ్చాయి అయితే సముద్రంలోనే అలలు ఉన్నాయో వీళ్ళు కూడా పరమాత్మలోనే ఉన్నారు అలలు ఎట్లాగైతే సముద్రంలో విలీనమైపోతున్నాయో అట్లాగే సమస్తమైనటువంటి జనులు కూడాను ఈ ప్రజలందరూ కూడాను పరమాత్మలోనే విలీనమవుతున్నారు ఆయనలోనే ఉన్నారు ఆయన నుండే వచ్చారు ఆయనలోనే విలీనమవుతూ ఉన్నారు అయితే కార్యం ఎక్కడైనా గోచరించినట్లయితే అది కారణం కన్నా భిన్నంగా ఉండేందుకు అవకాశం లేదు కార్యరూపంలో ఉన్నది కూడాను కారణమే కాబట్టి విశ్వం ఎప్పుడైతే కార్యరూపంలో తెలుస్తుందో దీనికి కారణమైనటువంటి వాడు విష్ణువు గనక కార్యరూపమైనటువంటి జగత్తులో ఉన్నటువంటి వాడు కూడా విష్ణువే కనుక ఆయన దీనికన్నా వేరుగా ఉండేందుకు అవకాశం లేదు కనుక ప్రజాభవహ అనే ఈ పవిత్ర నామం ఉత్కృష్ట నామం ఒక సత్యాన్ని మనం ముందు పెడుతూ ఉంది ఏమిటో తెలుసా ఈ సృష్టి కన్నా పరమాత్మ వేరుగా లేడు గనక పరమాత్మను ప్రత్యేకించి మనం పొందవలసినటువంటి అవసరం లేదు ఎందుకని మనమే పరమాత్మ స్వరూపంగా ఉన్నాము అజ్ఞానం చేత ఈ విషయం తెలియడం లేదు జ్ఞానం గనక కలిగిందంటే ఇది తెలుస్తుంది ఇదే ప్రజాభవహ అనేటువంటి నామం వల్ల ఇటువంటి జ్ఞానం మనకు కలుగుతుంది ఇది పరమోత్కృష్టమైనటువంటి జ్ఞానం ఇది పవిత్ర జ్ఞానం విశ్వమే విష్ణువు జీవుడే దేవుడు అనేటువంటి అద్వైత జ్ఞానం మోవతే వాసుయ స్వస్తి ప్రజాభ్య పరిపాయయంత్యాయ మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం లోకా సమస్తోవ్ కాలే వర్షతు పర్జన్య పృథివీ సా దేశోవర బ్రాహ్మణసంతు నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణశమాయ ఓం పూర్ణమేవాసిష్య శా